మాయపు ధనుజుల మదవైరి కపిరాయడు విడివో రాముని బంటూ పెట్టిన జంగయు పెంపు మిగుల మొలగట్టిన కాశయు గర్వమున నిట్టనిలచి పూనిన చేత నడిమిదిట్టడివో దేవుని బంటూ నవ్వుచూ లంకా తనుజుల కపి కుంజరుడు మువురు వేల్పుల మొదలి భూతయగు రవ్వగు సీతారమణుని బంటూ పంకజ సంభవు పట్ట ముగట్టను ఉంకించిన తొనవడయనిచే వంకపు కలసాపుర హనుమంతుడు వెంకటరమణుని వేడుకంటూ